గణపతిగృంహవామహే కవి కవీనాముపమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆలస్ వన్నోతిసాదం శ్రీమహాగణాధిపతరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యం వందే గురు మనం ఐదో శ్లోకాన్ని గురించి చర్చిస్తూ ఉన్నాము ఒకసారి అందాము అంతకాళే చరేబరం ఎ ప్రయాతి సమద్భావం యాతి నాస్ సంశయ ఇంట్లో మూడు అంశాలు ఉన్నాయి శ్లోకంలో మొదటిది అంతకాలము రెండవది ఈశ్వర స్మరణము కలపండి రెండు కలిపి ఒక ఐటమ్ అంతకాలమునందు ఈశ్వరుని స్మరణము ఒకటి రెండవది దేహమును విడిచిపెట్టుట దేహమును విడిచిపెట్టుట అంటే దాంట్లో ఒక పురాణ దృష్టి ఒక దార్శనిక దృష్టి ఉంటాయి పురాణ దృష్టి అంటే ఈ బొ బుడగలో గాలి బుడగ నుంచి బయటకుపోయినట్టుగా బుడగను ఇలాగా హిల్పులమైంది అనుకున్న బుడగ గాలి ఎంత ఏమవుతుంది తుస్సుమని పైకి పోతుంది ఆ రకంగా ఎక్కడి నుంచి జీవుడి దేహాన్నించి వెళ్ళిపోయి అక్కడక్కడికో వెళ్తాడు ఇది పురాణ దృష్టి దార్శనిక దృష్టి అలా ఉండదు అంటే ఆ లెవెల్స్ అలా ఇంట్లో ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని కాదు లెవెల్స్లో డిఫరెన్స్ ఉంటుంది దార్శనిక దృష్టి ఏమిటంటే దేహాభిమానమును విడిచిపెట్టుతాయే దేహత్యాగము దేహము నేను అనే అభిమానాన్ని విడిచిపెట్టేస్తే దాన్నే దేహత్యాగము అంట కాబట్టి ఇక్కడ మీరు రెండో అంశంగా దేహత్యాగము అనేది తీసుకోవచ్చు లేక దేహాభిమాన త్యాగము అని కూడా రెండో ఒకటే ఇది రెండో అంశం మూడవది భగవద్భావాపక్తి సో సహా మద్భావం యాతి మ మతంటే నేను నేనంటే భగవానుడు చెప్తున్నాయని శ్రీకృష్ణుడు కదా కాబట్టి భగవద్భావమును పొందుతా మూడు అంశాలు సో చాలా ఇంపార్టెంట్ శ్లోకము కాబట్టి మనిషి మనిషి మీరు గమనించాల్సింది ఏంటంటే మనిషి స్థూల అని కనబడతాడు ఇప్పుడు నేను మనిషిని చూస్తా చూస్తే ఒడు కొడుగ్గా ఉన్నాడు ఒడ్డు కొడుగు ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు అని తెలుస్తుంది తప్ప అతని భావాత్మక శరీరం మనకేం తెలుస్తుంది తెలియదు మనిషి మోసగాడా కుటిడా చోరుడా లేక సత్పురుషుడా మహాత్ముడా ప్రేమగలవాడా ద్వేషం గలవాడా ఏమీ తెలియదు కాబట్టి మీకు అభావమయ శరీరము మీకు కనపడదు అది ఎవరికి వాడికి తెలుస్తుంది భావమయ శరీరము ఇప్పుడు చోరుడు ఉన్నాడు అనుకోండి వాడు చోరీకి ప్లాన్ వేస్తూ ఉంటాడు కానీ పైకి మాత్రం చాలా మిత్రుల్లో మాట్లాడతాడు చాలా నవ్వుతూ ఉంటాడు చోరీకి ప్లాన్ వేస్తూ ఉంటాడు వాడి భావమయ శరీరము చాలా విలక్షణంగా ఉంటుంది కాబట్టి ఈ భావమయ శరీరము మనిషి అంటే మధ్య మాంస శరీరము కాదు ఆ మధ్య మాంస శరీరం ద్వారా ప్రకటమవుతున్న భావమయ శరీరం ఇప్పుడు సిక్స్టీ క్యాండిల్ బల్బ్ అన్నారు అనుకోండి సిక్స్టీ క్యాండిల్ బల్బ్ అంటే ఆ బుడ్డీ నా ఫ్లాట్ ఆ బుడ్డీ కాదు కదా ఆ బుడ్డీ ద్వారా ప్రకటమయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ లైట్కి సిక్స్టీ క్యాండిల్ బల్బు అని క్యాండిల్ అంటే అంతటి కాంతి రావాలి అప్పుడు దాన్ని సిక్స్టీ క్యాండిల్ బల్బు కాబట్టి మనిషి అంటే మధ్యమాంసాదిమయుడు కాదు భావమయుడు ఈ భావ శరీరాన్ని అంటే దాన్ని కూడా శరీరము అంట భావాత్మకమైన ఒక పరిచ్ఛిన్న జీవభావము దాన్ని శరీరము భావ శరీరము దాన్ని సూక్ష్మ శరీరము లింగ శరీరము అని శరీరంగా వ్యాఖ్యానిస్తారు ఆ భావశరీరాన్ని నిర్మాణం చేసుకోవాలి స్థూల శరీరం నిర్మాణం చేసుకుంటున్నామో లేదా ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు అనుకోండి వాడికి భోజనం ఆ పాలు అవి పెట్టకుండా ఉండేస్తే ఏమవుతుందో స్థూల శరీరం నిర్మాణం కాదు కానీ మనం ఏం చేస్తాం జన్మించిన శిశువు తిప్పాలు తాగి పెంచడము ఆహారం కడుపున భోజనం పెట్టడము ఇదేమి పెట్టడము అని పెట్టి మన చాలా మొద్దుగా శరీరాన్ని నిర్మాణం చేస్తాం అదేవిధంగా భావ శరీరాన్ని కూడా నిర్మాణం చేయాలి హై స్కూల్కి వెళ్తాడు కాలేజీకి వెళ్తాడు అంటే భావ శరీరం నిర్మాణమే తర్వాత సంసారిగా ఉంటాడు లోకంలో ఉండే కామక్రోధ లోభాలన్నీ నేర్చుకుంటాడు అది కూడా భావ కానీ ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏమిటంటే ఒక ఈశ్వర స్మరణ స్మరణ ద్వారా భక్తిమయమైన భక్తితో నిండిన లేక ఈశ్వర శరణాగతితో నిండిన భావమయ శరీరాన్ని నిర్మాణం చేయాలి ఊరికే బాహ్యంగా ఏవో కొన్ని రిచువల్స్ చేస్తే సరిపడదు ఉంటే అలాగ బస్సు ఎక్కి అలా వెళ్ళి గోదావరిలో మునకేసి వచ్చి రైలు ఎక్కి వెళ్ళి దేవుణ్ణి ఒకసారి దర్శనం చేసొచ్చి ఎక్కడో కర్మ అక్కడో కర్మ చేసి ఎక్కడో రూపాయి పోవాలా అక్కడో రెండు ముప్పాలో దానాలు చేసి మేము ఇంకా అన్ని చేయాల్సినవన్నీ చేసేసేవానికి రిచువల్ వల్ల అవదు దానివల్ల ఏమీ అవ్వదు ఏదో ఒకసారి ఉపకారం ఉంటే ఉండొచ్చు అందుకు వాటి పెద్ద ప్రయోజనం ఉండదు ఎప్పుడు ఉంటుంది ప్రయోజనం ఆ చేసే పనులకు కూడా ప్రయోజనం ఎప్పుడు ఉంటుందంటే భావమయ్య శరీరాన్ని నిర్మాణం చేసినప్పుడు ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి భావాత్మకమైన శరీరాన్ని నిర్మాణం చేస్తారో భవిష్యత్తులో అటువంటి గతిని మనిషి పొందుతాడు అంచేతనే స్వామి వివేకానంద మొదలైన చెప్పేవారు నీ డెస్టినీ నీ చేతుల్లో ఉంది యు ఆర్ ది వన్ హు మోల్డ్స్ యువరోన్ డెస్టినీ అని చెప్తాడు కానీ ఏదో నా డెస్టినీని గ్రహాలు చేస్తాయి నక్షత్రాలు చేస్తాయి అయితే దేవతలు చేస్తారు లేకపోతే ఊళ్ళో వాళ్ళు చేస్తారు సొసైటీలో వాళ్ళు చేస్తారు లేకపోతే ఆఫీసులో వాళ్ళు చేస్తారు అని మనిషి ఇవన్నీ కూడా ఎస్కేప్ తప్పించుకోవడం కోసం చే చేసే ఆలోచనలు తప్ప ఇవి సరికాదు మన డెస్టినీ బాహ్య అంశములపై ఆధారపడి మన డెస్టినీ ఎంతసేపు కూడా మన చేతుల్లో ఉంటుంది కారు డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ కారు ఏ దిశలో వెళ్తుంది ఏ వేగంతో వెళుతుంది లక్ష్యాన్ని చేరుకుంటుందా చేరుకోదా అనేది మీ చేతుల్లో ఉంటుంది లిటరల్గా మీ చేతుల్లోనే ఉంటుంది లిటరల్లీ ఆ స్టీరింగ్ మీరే పట్టుకుని ఉంటారు కనుక కాబట్టి మీరే నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది భావమయ శరీరాన్ని వ్యక్తిత్వం తన్మయో మర్త్యహ మనిషి యొక్క సంకల్పం ఆ మనిషి యొక్క రూపం కూడా అట్టి తీయే మనుషుల సంకల్పంలో కామన లోభము మోహము గర్వము మొదలైనవి ఉన్నాయనుకోండి ఆ మనిషి యొక్క తత్వం కూడా దానికి తగ్గట్టుగానే కాబట్టి ఆ చిత్త నిర్మాణము భావమయ శరీర నిర్మాణము అనేది కూడా మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీరంటే ఇక్కడ కూర్చున్న మీరని కాదు సాధకులు అనే అభిప్రాయం ఇప్పుడు మీరు స్వప్నం చూస్తారు స్వప్నంలో మీకు శరీరం ఉంటుంది ఆ శరీరం ఎలా ఉంటుంది భావమయమైన శరీరంగా ఉంటుంది మధ్యామాంసమయ శరీరంలాగా కనపడుతుంది అనే వాస్తవంలో భావాత్మకమైన శరీరమే అది అలాగే మనం జాగ్రత్త వ్యవస్థలో కూడా మధ్యామాంసమయమైన శరీరంతో వ్యవహరిస్తున్నట్టుగా కనపడిన స్థూల దృష్టికి వాస్తవంగా మనం భావాత్మకమైన శరీరంతోతే సకల వ్యవహారాన్ని చేస్తూ ఉంటాము కనుక ఆ సత్యాన్ని మనం గుర్తించాలి కొంచెం ఈ ఫిజికల్ బాడీ నుంచి పైకి లెవెల్స్ ఉంటుండే సో కాబట్టి ఆ శరీరాన్ని భావాత్మకమైన శరీరాన్ని గ్రాడ్యువల్గా మనం నిర్మాణం చేసుకురావాలి అంతకాలమునందు చాలా భక్తి శ్రద్ధతో నిండి ఉండాలి పవిత్రంగా ఉండాలి కానీ మనిషి యొక్క ప్రవృత్తి చాలా సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటుంది అంటే వైరుధ్యాలతో నిండి ఉంటుంది ఎలాగంటే బాల్యలో మనిషి ప్రవృత్తి మంచిగా ఉండక్కర్లేదు ఉండదు యవ్వనల్లో మంచిగా ఉండదు మధ్య వయస్సులో మంచిగా ఉండదు రిటైర్ అయిన తర్వాత వస్తుంది మంచిది అయితే మరణానికి సమీపించినప్పుడు మంచి వచ్చేస్తుంది అని వాళ్ళని అనుకుంటే అది పొరపాటు అది మరణానికి సమీపించినప్పుడు రాదు తొలి నుంచి ఏదైతే మీరు నిర్మాణం చేసుకుంటూ వచ్చారో అదే ఫైనల్గా అదే భావమయ్య శరీరం నిర్మాణం అవుతుంది అదే మరణ సమయంలో పైపు దానివల్లనే వీడి డెస్క్ని నిర్మాణం అవుతుంది అంత స్మృతనుసారి పోరు పునర్జన్మ వీడు మళ్ళీ ఏ జన్మను పొందుతాడు అన్నది ఆ ఆఖరి సమయంలో వీడు ఎటువంటి స్మరణాన్ని కలిగి ఉంటాడో దానికి తగ్గట్టుగా వస్తుంది జన్మ ఒక ఆయన అంటే మనుషుల కోరికలు ఎలా ఉంటాయో చెప్తున్నా చాలా విచిత్రమైన కోరికలు ఉంటాయి ఒక ఆయన పొడము పీల్చేవాళ్ళు ముక్కు పొడము పీల్స్తూ ఉండేవాళ్ళు అయితే ఆ ప్రాణం పోయే టైంలో పదిహేను రోజులు హాస్పిటల్లో ఉండటము కదలలేకపోవటము ఒక కొద్ది రోజులు కోమాలో ఉండటము వీటి వల్ల పొడుమి పేల్చడం కుదరలే ఆయన ఆఖరికి చచ్చిపోయే ముందు వారా ఇప్పుడే అంబాలా అని ఉండేది మరి ఇప్పుడుందో లేదో తెలియదు అంబాలా నశ్యం అంబాలా నశ్యం డబ్బా తెచ్చిపెట్టడ్రా ఆ కోడికి తీరకుండానే చచ్చిపోతాను అని అన్నాడు ఆయన వీళ్ళు తెచ్చి లోపల ప్రాణం పోయి ఆయన బహుశా అంబాలా ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీలో అయితే ఏదో ఉంటుంది కదా అక్కడ దాన్ని నూరేటువంటి వర్కర్గా పుట్టి ఉంటాడు అంటే పునర్జన్మ మళ్ళీ పొంది అక్కడ మద్రాసులో జన్మ పొంది అక్కడే పెరిగి పెద్దవాడే దానికి తగ్గ చదువు అది చేసిన దానికి ఆ ఉద్యోగం సంపాదించి అక్కడ నూరుతో ఉండి ఉంటాడు అలా కాబట్టి అంత్యస్మృతి కాషస్గా మనం నిర్మాణం చేసుకోవాలి ఆ సమయంలో శక్తి కాంతటి ఆ సమయంలో మనకు నచ్చిన స్మృతి రాదు అప్పుడు దేవుడు వచ్చేస్తే బాగుండను అజామిలోపాఖ్యానం అనో ఉపాఖ్యానం ఆ ఉపాఖ్యానంలో ఆఖర్ణత నారాయణ అంటూ చచ్చిపోతాయి చచ్చిపోతే విష్ణులోకానికి వెళ్ళిపోతాయి అని ఆ ఉపాఖ్యానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అలా విష్ణులోకానికి వెళ్ళిపోవడం మీరు ఒకసారి భాగవతం తీసి చూస్తే తెలుస్తుంది ఇంతట్లోగా అతనికి కళ తెలివి వస్తుంది అది కళ తెలివచ్చి తెలుసుకుంటాడు మనం పొరపాటు చేశాము ఇంతవరకు జీవితాన్ని పాటు చేసుకున్నాము ఈ పైన మిగిలిన కల సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాము అని అనుకుంటాడు అజానులుడు మీరు చూసుకోండి భాగవత్ని చేసి అనుకుని హరిద్వారం పోతాడు హరిద్వారం పోయి తపస్సు చేస్తాడు తపస్సు చేసి పవిత్రమైన జీవితాన్ని గడిపి మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ఆఖరి సమయంలో నారాయణ అనేస్తే మోక్షం వచ్చేస్తుంది అని అలా అనుకోకూడదు సాధారణంగా ఆఖరి సమయంలో చుట్టుముట్టు వాళ్ళు నారాయణ నారాయణ అంటూ ఉంటారు ఆయన ఏమనుకూడదు ఆయన మామూలుగా వీళ్ళు ఇలాంటివి ఇవ్వాలలోచిస్తూ చుట్టుముట్టు వాళ్ళు అంటూ వీళ్ళకి ఏం చేయాలో తోచక వీళ్ళు అంటారు మృత్యు వీళ్ళ గైల్లో ఎదుగుతా మృత్యువు వీళ్ళ మృత్యువు భవిష్యత్తులో ఉంది కదా ఇట్ ఈజీ టు బి వెరీ పయస్ మన మనకు వచ్చినప్పుడు పయస్గా ఉండడం కష్టం ఇతరులకు వచ్చినప్పుడు పయస్గా ఉండడం చాలా తేరుత కాబట్టి ఓ పావుగంట సేపు హరే రామ హరే రామ అంటారు అంటూ ఉండగానే ఇలా టోటు చూస్తూ ఉంటారు హరే రామ భగం చేసుకొని ఈ టోటు చూస్తారు ఈ లోపల కాఫీ పెట్టారనుకోండి జాగ్రత్తగా పిల్లిలా లేచకపోతారు పోయి కాఫీ తాగుతారు అయితే బయట అర్జెంట్ పనుంది అనుకోండి జాగ్రత్తగా పిల్లిలా లేచి అలా పిల్లిలా నాలుగు అడుగులు వేసేసి మెల్లగాను ఆ తర్వాత వేగంగా నడుచుకుని బయటకు వెళ్ళి కారెక్తేసి వెళ్ళిపోతాం అక్కడే కూర్చుని ఊరికే హరే రామ్ హరే రామ్ ఎవరికి ఖాళీ ఖాళీ ఉండద్దు కాబట్టి ఇలాంటి వేషాలు ఏం వర్కౌట్ కావు అయితే పై పైన అలా ఉంటుంది మనకి మనమే నిర్మాణం చేసుకోవాలి అది నిర్మాణం చేసుకోవాలి మన హృదయంలో ఆ భక్తి భావన తర్వాత శరణాగతి నేను ఏడో అధ్యాయంలో విస్తారంగా చెప్పాను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తూ ఉంటాను వస్తూ ఉంటాయి రా రాబోతున్నాయి ఎలాగ నిర్మాణం చేయటము అనే ప్రశ్నకి సమాధానం తొందరలోనే రాబోతుంది నెక్స్ట్ వరుసలో కాబట్టి దాన్ని చక్కగా భక్తిని నిర్మాణం చేసుకుని చాలా తొలి నుంచి కూడా మనం చేసుకున్నట్లయితే ఆ అంతిమ భావ భావమయ శరీరము నిర్మాణమవుతుంది అంచేతనే ఎప్పటికీ కూడా ఆ భావమయ శరీరం విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని వహించాల్సి ఉంటుంది ఇప్పుడు మనిషి వా వాట్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనిషి వాడి స్వభావం ఏంటిది వాడు ఎటువంటి వాడు అంటే దానికి ఎలా ఉంటుందంటే బాహ్యం నుంచి చూసి మనమేం చెప్పలేము ఆ మనిషి తనను తాను ఏ విధంగా చూస్తాడో దానిని బట్టి ఆ మనిషి యొక్క భావమయ శరీరము నిర్ధారింపబడుతుంది మనిషి తనను తాను నేను దేవతాస్వరూపుడను అని దర్శిస్తే వాడు దేవతాస్వరూపుడు అయిపోతాడు దర్శించడానికి వచ్చి అలా కాకుండా తనను తాను నేను నేను చోరుడను అని దర్శించాడనుకోండి చోరుడు అయిపోతాడు మీరు ఆలోచించండి ఇవన్నీ కూడా భావమయంగా ఉంటాయి మీరు ఆలోచించండి ఇప్పుడు భర్త భార్య అని అవి అవి ఎక్కడున్నాయ్వి ఏమో ముహం మీద ఏమైనా ముద్ర వేస్తారా ఏమన్నా అలా ఏ ముద్రలే ఉండవు కదా మామూలుగా ఈ పశువులకైతే ముద్రలు వేస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఈ పశువులు అన్నీ ఒక చోట వేస్తాయి మళ్ళీ మిక్సప్ అయిపోకుండా ఉండడం కోసం అంటే వీళ్ళ పశువులు వాళ్ళకి వాళ్ళ పశువులు వీళ్ళకి వచ్చేయకుండా ఉండడం కోసం ముద్ర వేస్తారు రాంచస్ అంటారు రాంచిగా ఒక ఒక సింబల్ ఉంటుంది ఆ సింబల్ వేసి పారేస్తారు దాన్ని ఎలాగంటే ఇప్పుడు కూర్చున్న ఈ టేబుల్ ఉంది చూసారా దీని మీద ఎక్కడో శివానందాశ్రం డెబ్భై రెండు అనేదో రాసి ఉంటుంది అలా ప్రతి ఐటెంకి అలా రాసి ఉంటుంది కుర్చీలకి వాటికి రాసి ఉంటుంది గమనించారా అలా ఉంటుంది అదో ఆ కుర్చీ ఎస్సే నైంటీ వన్ అని రాసింది సపోజ్ ఇక్కడ నుంచి ఎవడైనా పట్టుకుపోయాడు అనుకోండి అది వాడిది కాదు ఇది ఎస్సేది అని తెలుస్తూ ఉంటుంది అలాగే మనిషికి అలాగే ఉంటుందండి వీడు భర్త ఫలానా అమ్మగారి భర్త నేమైనా రాసి ఉంటుందా ఉండదు అలాగంటే ముద్రలు ఏమి ఉండవు మనుషులు కానీ ఉంటాయి ఎక్కడుంటాయి భావమయ్యే శరీరంగా ఉంటాయి కాబట్టి వీడు భర్త ఎప్పుడవుతాడు నేను భర్తను అని అనుకుంటాడు అలా అనుకుంటూ ఉంటాడు వాడు భర్త ఎప్పుడు భావమయ్యే శరీరం అలాగే నేను భక్తుడను అనుకున్నాడు అనుకోండి భక్తుడు నేను దేవతాస్వరూపుడను న్యాసము అని ఉంది అంగన్యాస కరన్యాసాలు ఉంటే వింటూ ఉంటాం అంతా రిచువలైజ్ చేసి పారేస్తాం మనం వచ్చిన సమస్య అయితే ప్రతిదాన్ని ఒక తంతు కింద కట్టే తయారు చేసేస్తే దాంట్లో ఉండే స్పిరిట్ లేకుండా పోతుంది ఇప్పుడు మీరు అంగన్యాస కరన్యాసాలు కనుక చూసినట్లయితే దాంట్లో ఏమవుతుంది తత్సవి గాయత్రీ మంత్రం ఉందనుకోండి తత్సవితు ఏమిటది వర తత్సవితు బ్రహ్మాత్మనే హృదయాయ నమ వరేణ్యం విష్ణువాత్మనే శిరసే స్వాహ భర్గోదేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్ అంటే ఇదే బ్రహ్మదేవుడు ఇదే విష్ణువు ఇదే రుద్రుడు దీన్ని అంగన్యాసము అంటాడు కరన్యాసం కూడా ఉంది న్యాసము అంటే తననే తన దేవతాభావాన్ని ఆరోపించుకుంటారు ఆ పని సింపుల్గా చేస్తే దాన్ని లఘున్యాసం ఉంట దాన్నే కొంచెం ఎక్కువసేపు ఎలాబొరేట్గా చేశారనుకోండి అష్టోత్తర పూజ సహస్రనామ పూజలాగా విస్తారంగా చేస్తే దాన్ని మహాన్యాసము కాబట్టి తనను తాను దేవతారూపంగా భావన చేసుకోవటం దేవోభూత్వా దేవం యజే తాను దేవతారూపుడై ఆ దేవతను ఆరాధించవల కాబట్టి తనను తాను భక్తునిగా దర్శించటం ముందు అభ్యాసం చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా క్రిటికల్గా ఉంటాయి మీరు గమనించండి నేను ఎవరు నేను ఎవరు అనే దాని మీద వాడి బతుకు ఆధారపడి ఇక్కడ బతుకే కాదు రాబోయే బతుకు కూడా ఆధారపడి నేను ఎవరు ఇప్పుడు ఓ ఇల్లు ఏదో కడతాడు ఇటకల కడవే అక్కడవే ఇటకలు పట్టుకొచ్చి సిమెంటు అది వేసి ఓ ఇల్లు నిలబెడతాడు నిలబెట్టి ఆ ఇల్లు ఆ ఇల్లు ఉండదు వీడు ఉండదు అదూ ఉండదు వీడు ఉండదు ఆ ఇల్లు గవర్నమెంట్ వాళ్ళు కట్టిన ఇల్లు అయితే వీడు ఉండగానే పడిపోతాయి అది వీడు కొంత బలంగా కట్టినట్లయితే వీడు పడిపోతాడు అది పడిపోయే లోపల వీడు పడిపోతాడు శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టిన గోపురం ఏమైంది ఉండవు ఏమి ఉండవు పడిపోతాయి సరే ఇల్లు ఒకటి నిలబెడతాడు నిలబెట్టి భావాత్మకంగా ఎలా భావిస్తాడంటే ఈ ఇంటికి నేను ఓనర్ని అని భావాత్మకంగా భావిస్తాడు ఆ ఇల్లు అనుకోదు వీడు నాకు ఓనర్ అని ఇల్లు అనుకోదు ఇల్లు అనుకోని ఇల్లు జడము కుక్కపిల్ల కూడా అనుకోదు ఊరికే అలా తోట ఆడిస్తుంది మీరు భోజనం పెట్టారు కాబట్టి కానీ అది వీడు నాకు మాస్టర్ అని అనుకోదు అది అనుకుంటుందని వీడు అనుక్కొని వీడు ఉత్సాహపడ్డమే కానీ అది అనుకోదు అది ఇన్స్టింక్ట్గా ఉంటుంది సో వీడు అనుకుంటాడు ఏమని ఈ కుక్కపిల్లకి నేను యజమానిని అదే అవుతాడు ఈ ఇంటికి నేను యజమానిని అదే అవుతాడు భావాత్మక శరీరం అలా నిర్మాణం చేస్తాడు ఇంకా మృత్యు సమీ మృత్యు సమీపిస్తుంది నేను ఈ ఇంటికి యజమాని కుక్క పిల్లకి యజమాని ఈ పిల్లలకి తండ్రిని ఈమెకి నేను భర్తని లేకపోతే వీళ్ళు ఏమైపోతారు అలాగే అవుతాడు అంత కష్మల మదే కానీ అలా నిర్మాణం చేయకూడదు భావాత్మక శరీరం మరి ఎలా చేయాలి ఈవెన్ గృహస్థ దృష్టాంత చెప్పిన సాధువులు కూడా ఈ ఆశ్రమానికి నేను హెడ్ని ఈ ఫ్లాట్కి నేను నేను మహాత్ముడిని నేను ఇంతటి వాడిని వీళ్ళందరికీ నేను గురువుని ఏం పిచ్చాయేమన్నా నా అలాగే ఉండకూడదు భావమయ్య మరి ఎలా ఉండాలి దేర్ఆర్ టూ వేస్ వన్ యుప్ ఇట్ ఓపెన్ నేను ఎవరు క్లీప్ ఇట్ ఓపెన్ తెలీదు కదా నీకు ఇంకాను నేను బ్రహ్మాని తెలియదు కదా కీప్ ఇట్ ఓపెన్ లేదా అహం దేవతాస్మ అహం భక్త శ్రీకృష్ణుని భక్తుడని అని అలా భావన చేయాలి భక్తుడుగా ఉండి అన్నీ అవ్వచ్చు భక్తుడుగా ఉండి భర్త అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు ఇంటికి ఓనర్ అవ్వచ్చు అన్నీ అవ్వచ్చు ఈ భక్తి దేనికి అడ్డు రాదు కానీ మీరు భక్తులుగా లేకుండా ఇవన్నీ అయితే అవి ఏమి నిలబడేవి కాదు కాబట్టి కీప్ ఇట్ ఓపెన్ రమణ మహర్షి ఉపదేశం ఏంటంటే కీప్ ఇట్ ఓపెన్ హూఎంఐ జస్ట్ లీవ్ ఇట్ ఓపెన్ తెలుస్తుంది మీకే తెలుస్తున్న తర్వాత ఆ సీక్రెట్ ఆఫ్ లైఫ్ అర్థమైనప్పుడు మీకు తెలుస్తుంది హూ ఏమై అని మీరు అనుకున్నది ఏదీ కాదు నేను భర్తని భార్యని యజమాని నేను ముసలివాన్ని యంగ్ మ్యాన్ని బ్రాహ్మణుడిని క్షత్రియుడిని అమెరికన్ని మద్రాసీ వాడిని పంజాబీ వాడిని ఇవి కాదు ఇవ ఇదంతా కూడా హంబగ దీంట్లో దేంట్లోనూ సత్యం లేదు కాబట్టి జస్ట్ లీవ్ ఇట్ ఓపెన్ కీప్ ఇట్ ఓపెన్ ఓపెన్ మైండ్ తోటి ఉంటే సరిపడుతుంది నేను నేను నేనే నేను నేను ఐ ఆమ్ అయామ్ వాట్ ఐ ఆమ్ సరిపడుతుంది లేదా యు వాంట్ టు సే సంథింగ్ కెటగారికల్ నేను భోక్తూడా శ్రీకృష్ణ భక్తుడను ఆ విధంగా దర్శించటం అభ్యాసం చేస్తే మీరు మిమ్మల్ని గురించి ఏ విధంగా దర్శిస్తే అది మీరు అయిపోతారు అదో సీక్రెట్ భావమయ్య శరీరాన్ని నిర్మాణం చేసే దాంట్లో అదో సీక్రెట్ నేను భక్తుడను భక్తుడు నిద్రలేచాడండి నిద్రలేచేం చేస్తాడు ఓసారి శ్రీకృష్ణుడిని స్మరించుకుంటాడు శ్రీకృష్ణ శరణమ్మ పలుదోకుంటాడో తోముకోడా భక్తుడు కాబట్టి పలుదో కూడా మానేస్తంటాడు స్నానం చేస్తాడు ఆవిడ అమ్మగారు కాఫీ ఇస్తే తాగుతాడు రోడ్డు మీకు వెళ్ళి కూరగాయలు తీసుకురావా అంటే వెళ్ళి తీసుకొస్తాడు కూడా అదేం అవసరమైతే రెండు మెతుకులు ఉండేవి ఉంటే కూడా వండేస్తాడు అన్నీ చేస్తాడు ఉద్యోగానికి పోతాడు అన్నీ చేస్తాడు కానీ నేను భక్తుడను అనే మాట విస్మరించకూడదు సో ఆ విధంగా తన భావమయ శరీరాన్ని తానే నిర్మాణం చేసుకున్నట్లయితే అంతకాలము నందు జీవితము అంతకాలంలో ఈశ్వరుని యొక్క స్మరణ ఉంటుంది ఇంట్లో రహస్యం ఏమిటంటే జీవించినంత కాలము భోగ వాసనల వెంట పరుగులు తీస్తూ భోగ విషయముల వెంట పరుగులు తీస్తూ ఉంటే భోగ వాసనలు నిర్మాణం అవుతాయి తప్ప భక్తి వాసన నిర్మాణం కాదు భక్తి సంస్కారం రాదు భోగ వాసనలే నిర్మాణం అవుతాయి శ్రీరామకృష్ణ వారు ఏమన్నారంటే మానవులు ఈ ఒంటెలు క్యామెల్స్ ఉంటాయి చూడండి ఒంటెల వంటి వారు ఎందుకంటే ఒంటెలు ఆ ఎడారిలో తిరుగుతూ ఉంటాయి ఎడారిలో ముళ్ళ చెట్లు ఉంటాయి అన్నీ ముళ్ళ చెట్లే ఉంటాయి ముళ్ళ చెట్లు దుబ్బులు ముళ్ళ మొక్కలు ఉంటాయి వీటికి ఒంటలకి అక్కడ పచ్చగడ్డ ఏమి ఆ ముళ్ళ మొక్కలకు ఉన్న ఆకులు చిన్న చిన్న ఆకులు ఉంటాయి ముళ్ళు పెద్ద ఉంటాయి ఆకులు చిన్నవి ఉంటాయి తుమ్మ మొదలైనవి ఆకులు తిన్నడం కోసం ఆకులు తింటూ ఉంటాయి ఈ ముళ్ళు గుచ్చుకుంటాయి ముళ్ళు గుచ్చుకున్న ఈ పెదాలు రక్తం ఓడి వరకు ఆకులు తింటాయి ఇంకా బాగా మంట పుట్టేసినప్పుడు మానేస్తాయి తినం మానేసోట కూర్చుంటాయి మళ్ళీ ఒక గంట రెండు గంటలప్పటికీ మళ్ళీ కొంచెం నొప్పి తగ్గుతుంది తగ్గగానే మళ్ళీ వెళ్ళి ఆ ఈ సంసారంలో ఎటువంటి వాడు భోగవాసనల వెంట పరిగెడుతూ ఉంటారు దాంట్లో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా మహా దుఃఖాన్ని అనుభవిస్తారు దాంతో ఆ దుఃఖం వచ్చేసినప్పుడు ఏ రోగమో రుత్సో ఏదో రాడమో లేకపోతే తిట్లు తిట్టడమో లేకపోతే దెబ్బలాట్లు కలహం డబ్బు పోవడం ఇలాంటివన్నీ అవుతాయి కదా భోగాలలోనూ దాంతో ముళ్ళు గుచ్చుకున్నట్టు ఆ నొప్పి సహించలేనప్పుడు ఆ దుఃఖం సహింప శక్యం కానిది మానేస్తారు భోగాలు మళ్ళీ కొంచెం దుఃఖం ఒక్క బిసరం మళ్ళీ ఈశుడు సంసారులు ఒంటెల వంటి అని అంటారు సో ఆ విధంగా ఒంటెలలాగా ఉన్నట్లయితే భోగవాసనల వెంట పరిగెడుతూ ఉన్నట్లయితే అప్పుడు మీకు భావమయ శరీరం నిర్మాణం కాదు భావమయ శరీరాన్ని చాలా కాషస్గా నిర్మాణం చేసుకోవాలి అది ఒక లైఫ్స్ వర్క్ అలా జాగ్రత్తగా దాన్ని నిర్మాణం చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత మీరు ఓసారి భక్తి ఓసారి రక్తి అలా ఆల్టర్నేట్గా సంసారంలో అలా చేస్తూ ఉంటారు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఉపవాసం ఆదివారం నాడు పార్టీ అలాగా దీనికి ఏ దృష్టాంతం చెప్తారు ఫ్లై ఉంటుంది ఫ్లై అంటే ఈగ ఏం చేస్తుంది ఓసారి అక్కడ లడ్డు ఉందనుకోండి ఆ లడ్డు మీద వాళ్ళుతుంది వెళ్ళి మళ్ళీ పక్కనే కుళ్ళిపోయినటువంటి దెదన ఉందనుకోండి ఈ లడ్డు నుంచి ఎగిరి ఆ కుళ్ళిపోయిన దాని మీద వాళ్తుంది మళ్ళీ కొంతసేపు తర్వాత ఆ కుళ్ళిపోయిన దాని నుంచి ఎగిరి మళ్ళీ లడ్డు మీద వాళ్ళుతుంది సో ఆల్టర్నేట్గా లడ్డూ మీద ఒకసారి ఉళ్ళిపోయిన దాని మీద ఇంకోసారి వాళ్తూ ఉంటుంది సంవత్సరాలు అలాగే ఉంటారు ఓసారి శనివారం సాయంకాలం దేవుడు ఆదివారం సాయంకాలం భోగం మళ్ళీ సోమవారం లేదా మంగళవారం సాయంకాలం మళ్ళీ దేవుడు మళ్ళీ గురువారం సాయంకాలం భోగం అలాగే ఉంటూ ఈ రకంగా ఆల్టర్నేట్గా భక్తి భోగం ఉంటే ఏదో భక్తి చేశామని సంతృప్తి తప్ప ఆ భక్తి డెవలప్ కాదు నేను చెప్పి పాఠం ఇలాగే ఉంటుందండి కొంచెం మరి మీరు మరోలా అనుకోకండి ఎందుకంటే ఎవిడ్రా వీడు ఇలా చెప్తున్నారనుకుంటే ఐ కెనాట్ హెల్ప్ ఇట్ సో ఇదింతే దీనికి లక్షణం ఇలాగే ఉంటుంది కాబట్టి ఈ నిర్మాణం కాదు ఈ భక్తి రక్తి రక్తి భక్తి భక్తి రక్తి ఈ డజంట్ వర్క్ లైక్ రక్తి అంటే ఆసక్తి అటాచ్మెంట్ టు ది వరల్డ్ థింగ్స్ దాన్ని రక్తి అంటారు కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రాపంచిక విషయ భోగముల ఎందు తీవ్రమైన వైరాగ్యాన్ని పొంది ఈశ్వరుని ఏడల దృఢమైన భక్తిని నిర్మాణం చేయాలి ఆ విధంగా సంస్కార దేహం నిర్మాణం అవుతుంది కానీ ఓసారి భక్తి ఇంకోసారి భక్తి ఆల్టర్నేట్గా అలా ఉంది నాకు బాగా గుర్తు నాకు చిన్నప్పుడు హై స్కూల్లో చదివిరోజు ఫారం ఇప్పట్లో ఫస్ట్ ఫారం సెకండ్ ఫారం అలా ఉండేది హై స్కూల్లో ఓ మాస్టర్ మాకు ఓ ప్రశ్నిచ్చారు ఏమనంటే ఒక కప్ప నూతిలో ఉండేది నూతి ఎత్తు ఐదు అడుగులు ఈ కప్ప గెంతు వేస్తే ఒక అడుగు వస్తుంది పైకి కానీ గెంతు వేసినప్పుడల్లా ఒకటిన్నర అడుగులు మళ్ళీ జారిపోతుంది ఇవి ఎన్నిసార్లు గెంతుతే పైకి అని లెక్కిచ్చారు వాళ్ళు మేము జాగ్రత్తగా రాసుకుని అది సాల్వ్ అవట ఇంటి వచ్చి లేని వాళ్ళు అలగారెడ్డి గారి దీనికి సొల్యూషన్ లేవు అంటే వారు వెనుభా అది పైకి రాదం రాదు అక్కడే ఉంటుంది ఏటో వన్ పైకి వన్ అండ్ హాఫ్ కిందకి మళ్ళీ కిందకి వన్ అండ్ హాఫ్ వచ్చి మళ్ళీ వన్ పైకి అలాగే ఉండదు ఇంకా అక్కడే ఉంటుంది సో ఆ రకంగా ఓసారి భక్తి ఇంకోసారి రక్తి వారం రోజులు దేవుడు వారం రోజులు సంసారం మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవడం మూడు రోజులు దేవుడు మళ్ళీ నెల రోజులు సంసారం అలాగే దేవుడు అంటే మీకేం వేళాకొగా ఉన్నాయా లోకుగా ఉన్నాయో గురికే మీరు చెప్పినట్టు అల్హ మీ జైబులో దూరిపోతూ ఉండడానికి డబ్బులు ఇచ్చి కొనేద్దాం అనుకుంటున్నారు అదే ఉండే ఇట్స్ నాట్ లైక్ దాట్ కాషస్గా భావమయ్యే శరీరాన్ని నిర్మాణం చేసుకురావాలి భాష్యం చూద్దాము అంతకాల ఇది అంతకాలే చరణకాలే మామేవ పరమేశ్వరం విష్ణు స్మరన్ ఆ మరణ సమయంలో ఆ ఈశ్వరుణ్ణే స్మరించాలి మామ్మంటే పరమేశ్వరం విష్ణు దాని అర్థం ఏంటంటే ఎక్కడో ఒక ఆయన కూర్చుంటాడని కాదు అలా ఉండదు గీతలో అలా ఉండదు విష్ణు అంటే సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు అయితే పరమేశ్వరుడు అంటే అర్థం ఏంటి అంతర్యామి ఇప్పుడు ఈ చెయ్యి ఇలా కదిలిందనుకోండి ఈ చెయ్యి కదలడానికి ఆ చేతి లోపల ఒక పవర్ ఉంది ఆ పవరు ఆ చేతిని కదిపింది అందుకోసమే ఆ చేయి కదిలేదు ఆ పవర్ ఏమిటి ఏమండి దాని అంతర్యామి అంటారు అంతఃస్థిత్వ యమయతి లోపల ఉండి దానిని నియంత్రించున్నది కమాండింగ్ ఇట్ ఇప్పుడు ఈ చేతిని ఇలా కదిపినప్పుడు దాని లోపల ఉన్న అంతర్యామి ఎవరు అది మీరు మీమాంస చేసి తెలుసుకోవాలి అంటే మీరు అనొచ్చు రక్తప్రసారం వల్ల సరే రక్తప్రసారం ఉంది కరెక్టే ఆ రక్త ప్రసాదానికి కూడా లోపల ఉన్న అంతర్యామి ఎవరు అంటే ప్రాణశక్తి గలదు ప్రాణశక్తి వల్లే కదులుతున్నది అయితే ప్రాణశక్తికి కూడా మూలంలో ఉన్న అంతర్యామి ఎవరు ఆ ప్రాణశక్తిని ఆ నియంత్రిస్తున్న అంతర్యామి ఎవరు అంటే విజ్ఞానము చైతన్యము జీవ నేను జీవుడను నే జీవభావము జీవచైతన్యము అయితే జీవ చేతి దానికి అహంకారం అని కూడా అనొచ్చు అంటే నా చేతిని నేనే కదుపుతున్నాను అంటే ఇప్పుడు చేతికి అంతర్యామెవరు నేను అయితే ఈ నేను అనే జీవభావానికి కూడా మూలల్లో ఉండి నియంత్రించేటువంటి శక్తి ఏది అంటే ఈశ్వరుడు కాబట్టి నేను అనేది ఒక రకమైన ఒక లెవెల్లో ఈశ్వరుడు అయితే నేనుకి కూడా అంతర్యామిగా ఉండే ఈశ్వరుణ్ణి మనం ఏమనొచ్చు పరమేశ్వరుడు కాబట్టిది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఓ చెట్టు పెరుగుతోంది ఓ చెట్టు ఎదుగుతోంది దాని పక్కనే ఇంకో చెట్టు ఎదుగుతోంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ మొదటి చెట్టుకి దాని పక్కన ఉన్న రెండో చెట్టు ఈ రెండు ఎదిగిట్లా చేసేటువంటి ఆ లైఫ్ అది ఒకటా రెండా ఒకటే అవడానికి రెండు వేరువేరుగా మీకు దేహాలు ఉన్నప్పటికీ రెండు చెట్లు ఉన్నప్పటికీ వాటిలో ఉండే ప్రాణశక్తి ఒక్కటే ఎందుకంటే అవి ఒకే నేల నుండి ఆ సారాన్ని తీసుకుంటున్నాయి ఒకే గాలి పీల్చుకుంటున్నాయి ఒకే సూర్యకాంతితోటి అవి ఫొటోసెన్థసిస్ చేస్తున్నాయి కాబట్టి ఒకే ప్రాణశక్తి ఈ రెండు వృక్షముల యొక్క గ్రోప్తికి ఆశ్రయం అవుతున్నది అయితే నేను ప్రశ్న అడుగుతుంది రెండు పక్షులు ఎగురుతున్నాయి ఆ రెండింటి రెండు ప్రాణశక్తి ఉంది నిజతమే అవి ఎగరగలుగుతున్నాయి అయితే ఆ ప్రాణశక్తి అది రెండు ఒకటేనా వేరువేరా అంటే ఒకటే అని తెలుసుకోవాలి వేరువేరుగా అనిపిస్తుంది అని వాస్తవంలో ఒకే ప్రాణశక్తి ఆ రెండు పక్షుల ఎందుకు కూడా ప్రకటమవుతున్నది ఇది ఎలాగంటే ఇక్కడ నాలుగు ట్యూబ్లైట్లు వెలుగుతున్నాయి నాలుగింట్లో వేర్వేరు ఎలక్ట్రిసిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఒకే ఎలక్ట్రిసిటీ అయితే పోనీ ఇక్కడ ఒకే ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు ఈ బిల్డింగ్కి ఆ పక్క బిల్డింగ్కి రెండింట్లోనూ ఎలక్ట్రిసిటీ వేర్వేరు మీటర్స్ వేరువేరు బిల్లులు వేరువేరు ఉంటాయి అయినా కూడా ఎలక్ట్రిసిటీ ఒకటే సిటీ ఆఫ్ మిలియన్ లైట్స్ అన్నింటియందు ఒకే ఎలక్ట్రిసిటీ ఉంటుంది అదేవిధంగా ఈ చెట్లు ఎందు ఆ పక్షుల ఎందు మనుషులు పశువులు దేవతలు సకల ప్రాణుల ఎందు ఒకే ప్రాణశక్తి ఉంది ఆ ప్రాణుల యొక్క దేహేంద్రియాదులను నియంత్రించుతున్నది అదిగో ఆ ప్రాణశక్తికే పరమేశ్వరుడు అని పేరు ఆ పరమేశ్వరుడు విష్ణుం అని విశేషణం ఎందుకని అంతటా వ్యాపించి ఉన్నాడు కదా పరమేశ్వరుడు కాబట్టి విష్ణుం పరమేశ్వరం సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి స్మరం స్మరించవలేరు ఎప్పుడు స్మరిస్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా స్వామి వివేకానంద అనేవారు టు గాడ్ అండ్ హ్యాండ్స్ టు వర్క్ అని అంటే హృదయంలో ఈశ్వరుణ్ణ్ణి ప్రతిష్ఠించుకుని చేతులతో సంసార సంబంధములైన కర్మలను చేసుకుంటూ ఉండాలి అని అనేవారే సో ఆ విధంగా మన పనులు మనం చేసుకుంటున్నా కూడా ఈశ్వరుణ్ణి నిరంతరము స్మరించుట ఏదో రకంగా స్మరించటం ఎలా స్మరించటం మీకు వస్తుంది తర్వాత శ్లోకాల్లో ఆ టాపిక్ వస్తుంది కాబట్టి నిరంతరము దీన్ని ఏమంటారంటే గాడ్ కాన్షియస్నెస్ అంటారు కృష్ణ కాన్షియస్నెస్ అనే పదం కూడా మీరు వింటారు అంటే ఆ ఆర్గనైజేషన్ గురించి నేనేం చెప్పట్లా అంటే మీరు యు ఆర్ కాన్షియస్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్ ఆర్గనైజేషన్స్ ఆ పద్ధతి లేదు ఆర్గనైజేషన్స్ ఏవో నడుస్తూ ఉంటాయి ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ కృష్ణ కృష్ణ అంటే కూడా మళ్ళీ ఒక పెర్సన్ అని అనుకోరాదు కర్షతీతి కృష్ణ మనల్ని తన వైపు ఆకర్షించువాడు తన హృదయంలో అంతర్యామి రూపంగా ఉండి తన వైపు ఆకర్షించేవాడు ఇప్పుడు చేతులు ఉన్నాయి ఈ చేతుల్లో ఉండే శక్తి కేంద్రం ఎక్కడ ఉన్నది ఇక్కడ ఉంది చూపు కన్నుల యొక్క శక్తి చూపు చూపు అనే శక్తి దాని కేంద్రము ఇక్కడ ఉంది చెవుల యొక్క కేంద్రము ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇంద్రియ శక్తులన్నీ కూడా ఇక్కడ కేంద్రతమై ఉన్నాయి ఆ కేంద్రంలో ఉండి ఇంద్రియ వ్యాపారములన్నింటినీ తన వైపు ఆకర్షించేవాడే కృష్ణుడు ఇవేంలో ఉంటాడు కాబట్టి ఆ విధంగా ఆ ఈశ్వరుణ్ణి ఎప్పుడూ అలా స్మరిస్తూ ఉండుట ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండుట ఆ విధంగా ఆ భావమయ్య శరీరాన్ని నిర్మాణం చేయాలి ఈశ్వరుణ్ణి స్మరించాలి అని మీరు ఇంటి దగ్గర కూర్చున్నారనుకోండి ఈశ్వరుణ్ణి స్మరించలేరు మీరు సపోజ్ శనివారం సాయంకాలం ఇంటి దగ్గర కూర్చున్నారనుకోండి సినిమా వస్తుంది టీవీలో లేకపోతే ఎవరో ఇంట్లో వాళ్ళు ఏదో ఇడ్లీయో టిఫిన్ ఏదో చేసుకొచ్చి మనం ముందు పెడతాం ఇలాంటి సంసార విషయాలను మీరు స్మరించగలుగుతారే కానీ ఈశ్వరుని ఎలా స్మరించగలుగుతారు ఎందుకంటే సంసారంలో డిస్ట్రాక్షన్స్ విక్షేపములు ఉంటారు చాలా అనేకంగా ఉంటాయి మనస్సు అటు అటు పరుగులు నేను దేవుణ్ణి స్మరించుకుంటున్నా మీరు ఎవరో గడబడి చేయొద్దు అంటే అది కూడా ఒక విక్షేపమే వాళ్ళని గడబడి చేయొద్దని వాళ్ళని నియంత్రించటం అదిగో మేము వీళ్ళు ఈయన పూజ చేసుకున్న కూడా మనం మాట్లాడుకోవడం కాబోలని వాళ్ళు అనుకోవడం తర్వాత వాళ్ళు దెబ్బలాడ్డం ఇది కూడా ఒక క్షేపమే కాబట్టి బెస్ట్ ఏమిటంటే కొంపలోంచి బయటకు పోయి ఎక్కడికి పోదు కొంప అలాగే ఉంటుంది వాళ్ళు అలాగే ఉంటారు ఎక్కడికి అందరూ అలాగే ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోరు మనం సత్సంగానికి వెళ్ళినట్లయితే సత్సంగంలో ఒక గంటన్నరసేపు నిరాఘాతంగా ఈశ్వరుని యొక్క స్మరణ ఉంటుంది కాబట్టి ఈశ్వరుణ్ణి స్మరించేస్తాను అంటే ఆ సంకల్పాన్ని మరచిపోవటానికి ఆరనేవటం పట్టదు మళ్ళీ ఆ సంకల్పం గుర్తుకొచ్చే లోపల మీకు గంటలు గడిచిపోతాయి మనస్సు చాలా విక్షేపంలో ఉంటుంది సంసారం చాలా మాయా కాబట్టి సత్సంగం ద్వారా ఆ భావమయ్య శరీరాన్ని నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా నిర్మాణం చేసుకోవాలి సో కాబట్టి మరణ సమయంలో ఈశ్వరుణ్ణి స్మరించుతా అంటే ఒక జీవితకాలం ఈశ్వరుణ్ణి స్మరిస్తే మరణ సమయంలో ఈశ్వరుణ్ణి స్మరించగలుగుతారు పరీక్ష ఎవడు బాగా రాస్తాడు పరీక్ష ఎవడు బాగా రాస్తాడు ఆరు మాసాలు ఒక సెమిస్టర్ అంతా కూడా కష్టపడి ఎవడు చదువుతాడో డే వన్ నుంచి వాడు పరీక్ష బాగా రాస్తాడు ఇవాళ నేను న్యూస్ పేపర్లో చదివాను ఎవరిలో పది మంది ఆలస్యంగా వచ్చారు పరీక్షకి ఆలస్యంగా వస్తే లోపలికి పరీక్షకి రానివ్వలేదు అదిగో మీరు ఎందుకు రానివ్వరు ఆలస్యంగా వచ్చినా కూడా రానివ్వాలి కదా ఇది భారతదేశం కదా అని పిల్లలు వాళ్ళ పేరెంట్సు చాలా గడబిడ చేశారు చేసినా కూడా వాళ్ళు రానివ్వలేదు రానివ్వలేదు అవును ఈ పరీక్షకు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు సిక్స్ మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న పరీక్ష సిక్స్ మంత్స్లో అనే ఉంటుంది ప్రిపేర్ అవుతున్న పరీక్షకు ఆలస్యంగా ఎందుకు వచ్చేవో ఈ లక్ష కారణాలు చెప్పచ్చు ఆలస్యంగా రాయడానికి లక్ష కారణాలు ఉంటాయి బస్సు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళని పట్టుకోవాలి వెళ్ళి వాళ్ళకి ఏదైనా పెనాల్టీ వేయాలి ఆర్టీసీ వాళ్ళకి బస్సు ఆలస్యంగా ట్రాఫిక్ జామ్ అయింది సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది అయ్యా ఈ కబుర్లు అన్నీ కట్టి మీరు టైంకి రావాలి ఆ విధంగానే మరణకాలంలో ఈశ్వరుడి స్మరించాలి అంటే దానికి అవాంతరాలు బోర్డల్ అవాంతరాలు ఉంటాయి లక్ష అవాంతరాలు ఉంటాయి అవన్నీ మీరు కౌంటు వేసుకుంటే ఉపయోగం లేదు నో ఎక్స్క్యూజెస్ కాబట్టి మరణకాలంలో ఈశ్వరుణ్ణి స్మరించియే తీరాలి అంటే ఒక సెమిస్టర్ కాలం కష్టపడి చదివితే పరీక్ష గంట సేపు బాగా రాసినట్టుగా ఒక జీవితకాలం ఈశ్వర భక్తితో జీవిస్తే మరణకాలంలో కూడా అది అతి సహజంగా లభిస్తుంది అది దాని ప్రిన్సిపల్ అంతేగాని మరణం వరకు వేచి ఉండి అప్పుడు తక్కువ మన ఒకసారి నారాయణ నారాయణ అనేసిస్తే పని అయిపోతుందని కాదు ముక్ శరీరమును విడిచిపెట్టి దేహాభిమానమును విడిచిపెట్టి అక్కడ భాష్యకారులు వివరించలేదు ఎలా ఉంటుందంటే మీరు ఒక జీవిత కాలము విషయ భోగములను స్మరించి మరణ సమయంలో ఒక్కసారిగా ఈ భోగవాసనలన్నింటినీ కూడా తుడిచిపెట్టేసి పక్కకి తోసేసి మనం ఈశ్వరుణ్ణి స్మరించేద్దాము అంటే వర్కౌట్ కాదు దీని మీద శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పేవారు అది ఏమైందంటే ఈ చేపలు అమ్మి వారు ఉంటారు చేపల వర్తకం చేస్తారు అమ్మలు అమ్మలు ఏం చేస్తారంటే బుట్టల్లో చేపలు పెట్టుకుని మార్కెట్కి తీసుకెళ్ళి అన్నీ వస్తూ ఉంటారు ఓ రోజు ఏమైందంటే వీళ్ళు నలుగురు ఐదుగురు ఈ ఫిషర్ ఫిషర్ ముమెన్ వాళ్ళు చేపలన్నీ అమ్మేసుకుని ఆ ఖాళీ పుట్టంతో బుట్టలు ఖాళీ బుట్టలు ఉపయోగపడతాయి వచ్చేస్తూ ఉంటారు వచ్చేస్తుంటే ఒక తుఫాన్ వస్తుంది అంచేత వెళ్ళలేకపోతారు దీపాలు ఉండవు వర్షం గట్టిగా కురిసేస్తూ ఉంటుంది తలదాచుకుందుకు చోటు కావాలి తుఫాన్ వచ్చినప్పుడు ఇంటికి తర్వాత వెళ్ళవచ్చు అక్కడ ఒక పూల వ్యాపారి వీళ్ళకి తలదాచుకుందుకు చోటు ఇస్తారు వాళ్ళ హాల్లో ఆ పువ్వుల బుట్టలు అన్నీ కూడా మూలకి వేసేసి మీరు ఈ రాత్రికి ఇక్కడ పడుకోండి తెల్లలేక ఆ తుఫాను కూడా తగ్గిపోతుంది ఇంటికి మీరు వెళ్ళిపోవచ్చు వీళ్ళ నలుగురు లోపలికి వచ్చి ఆ ఊటలో ఊల వెటుకులు పడుకుంటే నిద్ర పట్టదు ఎందుకని గులాబీ పువ్వులు వాసన మల్లె పువ్వులు వాసన వేసుకో వాళ్ళు ఆ వాసన తట్టుకోలేక నిద్రపడరు ఇంత గంధంలో ఎలా నిద్రపోతాం అని పాపం కష్టపడతారు అప్పుడు వాళ్ళలో ఒక పెద్దమ్మ ఆమె సలహా చెప్పింది మీరు ఏం చేస్తారంటే తుఫాను వర్షం పడుతుంది కదా కొంచెం నీళ్లు తీసుకొచ్చి బుట్టల మీద చల్లి ఆ చుట్టూ ఆ బుట్టలు పెట్టేసుకుంటే మనం మధ్య పడుకుంటే ట్రై చేస్తారు అలా ఆ ఉపాయం చెప్తుంది అలా కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే బుట్టల మీద నీళ్లు చల్లితే వాసన బాగా వస్తుందమ్మా ఆ బుట్టల మీద నీళ్లు చల్లేసి ఆ బుట్టలు ఇలా అడ్డంగా పెట్టి ఆ పువ్వులకి అడ్డంగా ఈ బుట్టలు పెట్టేసి ఇటువైపు పడుకుంటే ఆ ఆ మల్లె వాసన గులాబీల వాసన అంతా మళ్ళీ చేప బుట్టల వాసన దృఢంగా వస్తుంది అప్పుడు హాయిగా నిద్రపోతారు ఎల్లారిపోయిన తర్వాత మళ్ళీ తుఫాన్ తగ్గిపోతుంది బుట్టలు తీసుకువెళ్ళిపోతారు ఈ కథ చెప్పివారే ఈ కథ చెప్పి ఆ విధంగానే లాస్ట్ డేట్ దాకా భోగ వాసనలు సంసార వాసనలు కామ లోభ మోహ అటువంటి వాసనల్ని కలిగి ఉండి లాస్ట్ డే ఒక్కసారిగా శ్రీకృష్ణాన్ని వేళ రోజంతా శ్రీకృష్ణున్నే స్మరిద్దాము అని అనుకుంటే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఇట్ కాబట్టి ఒక జీవితకాలం చేపల వాసనలో బతికిన వాళ్ళు మల్లెల వాసనల్ని సహించలేరు దీ ఆపోజిట్ ఇస్ ఆల్సూట్రూ కాబట్టి ఒక జీవితకాలం భోగ వాసనలతో మనం ఉంటే ఈశ్వర భావన రాదు కనుక ఆ జీవితకాలమంతా కూడా పవిత్రమైన వాసన పవిత్రమైన భావనతో జీవించవలేను ఎతి గచ్చతి ఎవడైతే ఆ విధంగా దేహాభిమానాన్ని దేహాన్ని విడిచిపెడతాడు అంటే దేహాభిమానాన్ని విడిచిపెడతాడు మీరు రెండు రకాలుగా వ్యాఖ్యానం చేయచ్చు దేహాన్ని విడిచిపెడతాడు అంటే మరణించాడు ఇంకో పుణ్యజన్మని పొంది ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు లేదా దేహాభిమానాన్ని నిలిచిపెట్టాడు అంటే జీవన్ ముక్తుడవుతాడు ఎక్కడికెక్కడే జీవన్ముక్తుడవుతాడు సమద్భావం వైష్ణవం తత్వం జాతి వాడు ఆ సర్వవ్యాపకమైన ఈశ్వర తత్వము అంటే అఖండ సత్ ఆ స్వరూపాన్ని పొందు అలాగే చెప్తారు భాష్యకాలు అంతేగానే వాడు ఇక్కడి నుంచి ఆ చీలకలాగా ఎగురుకుంటూ వెళ్ళి ఇంకో లోకంలోకి వెళ్ళాడు అక్కడ గేట్లు తెరిచి లోపలికి రమ్మన్నారు అలా చెప్పరు దట్ ఈస్ ఎ థియాలజీ మరి ఫిలాసఫీ కదా వేదాంతం కదా కాబట్టి సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మతత్వంలో విలీనుడైపోతాడు ఇప్పుడు బుడగుంది బుడగలో గ్యాస్ ఉంది వాయువు ఇప్పుడు ఈ బుడగలో వాయువు ఈ మహావాయువు చుట్టూ ఉన్న వాయువు కంటే సెపరేట్గా ఉంటుంది ఎందుకుంది సపరేట్గాను అవడానికి అదే వాయువు కదా ఎక్కడి నుంచో కొత్తగా పట్టుకొచ్చిన వాయువేం కాదు చుట్టూ వ్యాపించి ఉన్న వాయువే బుడగలోనూ ఉంది కానీ సపరేట్గా ఉంది ఎందువల్ల ఉంది సపరేట్గా ఈ బుడగ ఉపాధి కారణంగా సపరేట్గా ఉంది ఇప్పుడు నేనేం చేశానంటే ఆ బుడగని చిల్లు పెట్టేసి ఇలా నొక్కేశాను నొక్కేస్తే ఆ బుడగ లోపలి వాయువు ఏమైంది మహావాయువులో విలీనమైపోయింది జీవన్ముక్తుడు అంటే అలా ఉంటాడు జీవన్ముక్తుడు అంటే అలాగే ఉంటాడు బుడగ నొక్కే ఎక్కర్లేదు బుడగ ఉన్నా కూడా ఏం అభ్యంతరం లేదు బుడగ నొక్కేసినా కూడా పర్వాలేదు ఏముంది దేహం ఎప్పటికైనా పోయిదే కాదు కాబట్టి వైష్ణవంతత్వం యాతి సర్వవ్యాపకమైన పరమాత్మతత్వంలో విలీనుడగును ఆహా నాస్తిత్ర సంశయ అని శ్లోకం ఈ విషయంలో మీరేమి సందేహం పెట్టుకోవద్దు ఇంట్లో సందేహానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రాక్టికల్గా ఉన్న విషయం మీరు ఏ రకమైన భావనతోటి భావన నిర్మాణం చేస్తారో మీరు అదే అవుతారు అని అది చాలా ప్రాక్టికల్ ఇప్పుడు ఈ నెగిటివ్కి అలాగే వర్కౌట్ అవుతుంది పాజిటివ్కి అలాగే వర్కౌట్ అవుతుంది వాడు ఏమంటాడంటే ఒక పురుషుడు స్త్రీని లేకపోతే యంగ్ మ్యాన్ ఒక అమ్మాయిని చూసి ఐ లవ్ హర్ అంటాడు ఐ లవ్ హర్ ఫస్ట్ ఒక భావన వస్తుంది ఇంకా వాడు ఏం చేస్తాడంటే ఆ భావాన్ని విడిచిపెట్టేస్తే పోతుంది ఆ లవ్ అనేది ఏమీ లేదని విదిలిపెట్టేస్తే పోతుంది కానీ దాన్ని పోనే వకుండా పట్టుకుని ఆ లవ్ లవ్ లవ్ అని పట్టుకుంటాడు పట్టుకుంటే అదే బాగా దృఢమైపోతుంది భావ భావాన్ని నిర్మాణం చేసుకోవడం లేదు కాబట్టి దాంతో వాడు సంసారంలో బుద్ధుడు అవుతాడు పురుషుడు స్త్రీ కానీ భావ నిర్మాణం అలాగే ఉంటుంది సో ఇది మన ప్రాక్టికల్గా అనుభవంలో ఉన్నదే ఇది కాబట్టి తన అనుభవంలో భావమయ్య శరీరాన్ని నిర్మాణం చేసుకుని ఆ నిర్మాణం చేసుకున్న శరీరానికి అనురూపమైన జీవితాన్ని వీడు ఒక జీవితకాలం జీవిస్తున్నాడు కదా సేమ్ థింగ్ విల్ కంటిన్యూ కాబట్టి దీంట్లో సంశయానికి అవకాశం ఏం లేదు సంశయము అంటే ఇప్పుడు నువ్వు మరణించే వరకు మరణించి నారాయణ అనేస్తే నీ కోసం విమానం వచ్చేస్తుంది నువ్వేమో వైకుంఠ లోకానికి వెళ్ళిపోవచ్చు అని నేను చెప్పాను అనుకోండి చెప్తే సరేలే అలాగే చెప్తారు ఈ సాధువులు అలాగే చెప్తారు వాళ్ళు అలా చెప్పాలి కాబట్టి అలా చెప్తారు వైఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్ అని డౌట్ రావచ్చు ఎందుకంటే విమానాలు వచ్చేస్తాయి విమానాల్లో వెళ్ళిపోతారంటే హోసక్త హైవ్ వై డోంట్ నో కుడ్ బి మీరు ఆ విమానాలు ఎక్కడి నుంచి కూడా పోయిందండి ఇవి ఎలా ఉంటాయంటే గట్టిగా ప్రశ్నిస్తే నిలబడవు ఎందుకంటే కేవలం విశ్వాసం వ్యవహారపడి ఉంటాయి సంశయానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ భావమయ శరీరము యొక్క నిర్మాణము దాని ప్రత్యక్షానుభవం మనం ఇప్పటికిప్పుడు ఈ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు కాబట్టి ఈ అంశంలో సంశయానికి తావులేదు అని శ్రీకృష్ణుడు అన్నాడు దానికి భాష్యం నాస్తి న విద్యతే అత్ర అస్మిన్నర్థే సంశయ ఈ విషయంలో సంశయము లేదు అంటే సంశయం ఉంటే ఎలా ఉంటుంది యాతివా నవేతి అటువంటి భావమయ్య శరీరాన్ని నిర్మాణం చేసుకున్నవాడు ఈశ్వరుని పొందుతాడా పొందడా అనే సంశయం మీకు మీరు మీ గురించి మీరు ఎలా దర్శిస్తే అదే మీరు అయిపోతారు తర్వాత స్మర భావం త్యజత్యంతే కలేవరం తమే కౌంటేయ సీని విషయంలో శ్రీకృష్ణుడు ఒక జనరల్ రూల్ చెప్తున్నాడు అమాటే భాష్యకారులు అంటారు అవతారిక మద్విషయేవా అయ నియమ కింతరి చూడండి ఈశ్వరుణ్ణి నిరంతరంగా స్మరిస్తూ అంటే మీ పని పాట మానేసి స్మరించమని కాదు తన కర్తవ్యాన్ని చేసుకుంటూ బ్రహ్మణ్య ఆదాయ అవన్నీ రాబోతున్నాయి ఇప్పుడు చేసే పని మీ కర్తవ్యకర్మను మీరు చేస్తూ దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయవచ్చు ఇప్పుడు ఇల్లు తుడిచి వంట వండి పిల్లలకి భర్తకి వడ్డించారనుకోండి స్త్రీ అయితే దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయవచ్చు చేస్తే అది ఈశ్వర పూజకుడు అలాగే భర్త కూడా ధనాన్ని సంపాదించి భార్య పిల్లలకి సుఖాలని అనుగ్రహి వాళ్ళకి ఏర్పాటు చేసి సమా తన కర్తవ్యాన్ని తాను చేస్తూ సమాజ కళ్యాణం కోసం కూడా కొంత కృషి చేశాడనుకోండి అంతా కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయవచ్చు ఎప్పుడు కూడా చేసేది నేను అనే అహంకారంతో మమకారంతో చేస్తే అది బంధిస్తుంది ఆ కర్మ అహంకార మమకారాలని త్యాగం చేసి ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అదే కర్మ కర్మయోగమై మనకి సంసారబంధం విముక్తికి దోహదపడుతుంది కాబట్టి చేస్తున్న పని మానేసి ఇంకొక కొత్త పని ఏ రోజు మొదలుపెట్టాలని కాదు గీతకి భగవద్గీతకి ఇతర మతగ్రంథాలకి ఉండే మౌలికమైన భేదం అదే భగవద్గీత మతగ్రంథం కాదు ఎలాంటి స్క్రిప్చర్ ఇది తత్వశాస్త్ర గ్రంథం రిలిజియస్ స్క్రిప్చర్లో ఉంటే ఇలాగే ఏమని చెప్తారు నువ్వు ఏం పని చేసుకున్నావో ఆ పని మానేసి ఆఫీస్కి వెళ్తున్నావా అయితే ఆఫీస్కి సెలవు పెట్టేవి సెలవు పెట్టేసి ఇక్కడ కూర్చోవాలి కూర్చుని భజించే అని చెప్తుంది మత గ్రంథాలు అలా చెప్తాయి వారం రోజులు ఆఫీస్ సెలవు పెట్టాలి అయితే మూడు రోజులు ఆఫీస్ సెలవు పెట్టి భజన చేయని చెప్తాయి భగవద్గీత ఎలా చెప్తాం భగవద్గీత ఏమని చెప్తుంది ఆఫీస్లో నీకు డ్యూటీ ఉందా ఉంది వెళ్ళి డ్యూటీకి ఆ డ్యూటీ మటుకు ఈశ్వరార్పణ బుద్ధితో జనతా జనార్దను సేవాభావంతో చేయాలి స్వకర్మణా తమచ సిద్ధి ఉందతి కాబట్టి భగవద్గీత యొక్క బోధ విలక్షణమైన బోధ కాబట్టి ఈశ్వరుణ్ణి సర్వదా స్మరించుటా అంటే ఇంకా మీరు ఉద్యోగాలు మానేసి ఇల్లు వాటిళ్ళు మానేసి ఇంట్లో పనులు మానేసి ఒక మూల కూర్చుని రామారామా అనుకుంటూ కూర్చోమని కాదు ఇట్స్ నాట్ లైక్ దాట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ సో ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మద్విషయ ఏవ అయన్ నియమంటే ఈశ్వరు చెప్తున్నవాడు ఈశ్వరుడు కదా కాబట్టి ఈశ్వరుని విషయంలోనే ఈ నియమం అని మీరు అనుకోండి ఈ నియమం అన్నిటికీ వర్తిస్తుంది అంటే ఏమిటా నియమము మీరు మీ భావమయ శరీరాన్ని ఏ విధంగా నిర్మాణం చేశారో మృత్యు సమయంలో మరణకాలంలో అటువంటి సంస్కారములే మీకు ప్రకటమవుతాయి ఆ మరణించే సమయంలో ఎటువంటి సంస్కారాలు ప్రకటమైతే వెంటనే రాబోయే జన్మ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది ఇది కేవలము ఈశ్వరుని విషయమే కాదు సపోజ్ మీరు సంసారానికి సంబంధించిన విషయాన్ని ప్రకటమైందనుకోండి మీకు రాబోయే జన్మ దానికి తగ్గట్టే ఉంటుంది ఇన్ జనరల్ ఏ భావన మీరు నిర్మాణం చేసి ప్రకటిస్తారో దానికి తగ్గ జన్మయ్యే వచ్చు ఉదాహరణకి ఉదాహరణ ఒకటి చెప్పంటారా ఏమనుకోరు కదా అంటే కొంచెం పవర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఆయన ఇంకా పెద్ద వయసు వచ్చేసింది మృత్యు సమీపించదు ఆయన నా ఆఖరి కోరిక ఒకటి ఉన్నరా అది తీర్చి చచ్చిపోవాలి ఏమిటి ఆ కోరిక అంటే చికెన్ బిర్యానీ అదే ఆయన కోరిక హైదరాబాద్ స్పెషల్ అని అది స్పెషల్ అదే ఆఖరి కోరి అప్పుడు నన్ను అడిగాను ఇలా అన్నారు ఇంకేం జన్మ వస్తుంది నేను చెప్పాను నేను చెప్పడం నాకేం తెలుస్తుంది శాస్త్రంలో రాసి పెట్టిన మాట చెప్పమంటే చెప్తాను రామకృష్ణ బ్రహ్మత్సం వాళ్ళు చెప్పారు ఏమని వీడు మళ్ళీ జన్మలో రాబందై పుడతారు వల్చర్ ఎందుకంటే రాబందు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా దాని దృష్టి దేని మీద ఉంటుంది ఇక్కడ చచ్చిపడి ఉన్నటువంటి ఎలక పిల్ల మీద దేని మీద ఉంటుంది ఆ చచ్చిపడి ఉన్న ఒక పశు కళేబరం మీద దాని దృష్టి ఉంటుంది చికెన్ బిర్యానీ అంటే మరి కదా కాబట్టి అటువంటి భావన ఈ ఈ జీవితంలో ఎక్కడైనా వచ్చిందనుకోండి జాగ్రత్తగా దాంట్లో ఉండే గుణదోషాలు పరిశీలించి ఇది దోషము దీన్ని మనం దూరంగా పెట్టాలి అని మనం సంస్కారం చేసుకునే అవకాశం ఉంటుంది మృత్యువుకి ముందు ఇంక సంస్కారమే ఉంది ఇంక సంస్కారం ఏం ఆ భావనతో మరణిస్తే వాడు రాబందై పుట్టు కాబట్టి చాలా కాషస్గా ఉండాలి ఇలాంటి ఛాతస్థాలు కొంతమందికి ఉంటాయి ఆఖరి కోరిక అని అది గొప్పగా కూడా చెప్పుకుంటాం మన అన్న వంకాయ కూర తినాలంటూ చచ్చిపోయాడు తద్దినంలో వంకాయ కూర పెట్టండి అంటూ ఇలాంటివివో చెప్తా అలాంటి కూరలు అలాంటి కోరికలు ఉండకూడదు చాలా తప్పు సో ఏ ఏ కూర తిన్నా ఒకటే దీనికోసం వంకాయ కూర ఎనీథింగ్ ఈజ్ ఓకే దేహాన్ని ఏదో రాళ్ళు మెతుకుని తినేసేసి దాని గురించి మర్చిపోవాలి ఈ కూర కావాలి ఆ కూర కావాలి అలాగా అదే భావాన్ని నిర్మాణం చేస్తే చచ్చిపోయే ముందు కూడా అవే లక్షణాలు బయటకు చాలా కాషస్గా ఉండాలి ఈ శ్లోకం చాలా గొప్పది ఇప్పుడు ఈ శ్లోకాన్ని సో చెప్తాను మీకు అది సో నన్ను అద్విషయ ఏవా ఎన్ని మహాకింతటి కేవలం ఈశ్వరుణ్ణి స్మరిస్తే ఈశ్వర భావాన్ని పొందుతాడు అని మాత్రమే కాదు ఈశ్వరుణ్ణి స్మరించకుండగా మీరు ఇతరమును స్మరిస్తే ఆయా భావాల్ని పొందుతాడు వెరీ జనరల్ రూల్ ఇప్పుడు శ్లోకం చూడండి ఎంఎం వాపి స్మరణ భావం ఏ ఏ భావమును స్మరిస్తో అంతే అంటే మరణ సమయమునందు కలేవరం త్యజతి ఈ దేహమును విడిచిపెడతాడో తంతమేవ ఏతి ఆయా భావము చేత నిర్మితమైన దేహమునే పొందును అట్టి జన్మనే పొందును ఇంకో దృష్టాంతం ఒకతను ఎవడి మీదో కక్ష ఉండేది ద్వేషాలు ఉంటాయి కదా ద్వేషాలు కక్షలు ఉంటాయి కక్ష ఉండేది ఆ కక్షని స్మరిస్తూ మరణించాడు ఒక జీవితకాలం మీరు కక్షని ప్రాక్టీస్ చేశారనుకోండి మరణించేప్పుడు కూడా అదే ఉంటుంది ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో పీపుల్ డోస్ హు లివ్ బై సోడ్ డై బై సోడ్ కత్తి పట్టుకునే కత్తో గన్నో పట్టుకునే దానిని విడివిగా ఉపయోగిస్తూ మర్దర్ సో చేస్తూ బతికాడు అనుకోండి ఒకడు గౌడీలాగా వాడు మరణించిటి కూడా ఆ రకంగానే మరణిస్తాడు ఎవడో ఆ కత్తి పెట్టి వీడియో పొడు చంపుతాడు కాబట్టి మనం ఎలా నిర్మాణం చేస్తే అలా తయారవుతుంది సో ఏ భావాన్ని స్మరిస్తో మృత్యు సమయంలో దేహత్యాగ సమయంలో మనిషి ప్రాణాలను విడిచిపెడతాడో అదే జన్మని పొందును సంతమేవ ఏతి హే కౌంతేయ ఓ అర్జున కౌంతేయ అంటే కుంతిపుత్ర కుంతి చాలా గొప్ప మహాపు మహా గొప్ప స్త్రీ ఆవిడ మహాభారతంలో ఉండే క్యారెక్టర్స్ అన్నిటిలో పురుషులు స్త్రీలు అన్నిటిలోకి గొప్ప వైరాగ్యం గల క్యారెక్టర్ ఎవరంటే కుంతి ఇంచేతనే కుంతిని చాలా ప్రేమగా స్మరిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి చెప్పేప్పుడు కూడా కుంతిని స్మరిస్తాడు హే కుంతి పుత్ర అంటే కుంతి శ్రీకృష్ణుడు కుంతితో అంటాడు అత్తయ్య ఏదైనా అత్తయ్య అంటే అలాంటి రిలేషన్షిప్ అన్నగారి కొడుకో ఏదో ఉందిగా సో ఏదైనా కోరి కోరుకోమంట అంటే ఆవిడ కోరుతుంది సో ఏమనంటే విపదసంతు నశ్వత్ తగద్గురో భవతో దర్శనం అపునర్భవ దర్శనం భాగవతం ప్రథమ స్కంధంలో ఉంది హే శ్రీకృష్ణ మాకు అప్పుడప్పుడు ఆపదలు వచ్చేట్లా అనుగ్రహించింది అక్కడక్కడ ఆపదలు ఎందుకంటే ఆపదలు ఎందుకండి అంటే చూడండి ఆపదల్లో దేవుడు గుర్తుకొస్తాడు తప్ప సంపదల్లో దేవుడు గుర్తుకున్నాడు మీకు అన్నీ ఆరో ఆరోగ్యం సంపద అన్ని దిట్టంగా ఉన్నప్పుడు ఈశ్వరుడు ఎందుకు గుర్తుకొస్తాడు భోగాలు గుర్తుకొస్తాయి ఏవేవో ఈ సంపదను ఖర్చు పెట్టి మనం ఈ భోగాలు ఆ భోగాలు అవన్నీ గుర్తుకొస్తాయి మన గుర్తుకు రాకపోయినా వాళ్ళు గుర్తు చేస్తారు ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తారంటే మన ప్రొఫైల్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది ఎలా ఉంటుందని మీరు అడగద్దు వాళ్ళు సంపాదించి పెట్టుకుంటారు వాళ్ళు ఎలా వాళ్ళు సంపాదిస్తారు సంపాదించి వాళ్ళు మనకు ఉత్తరాలు రాష్ట్రం ఉంటారు దాన్ని జంక్ మెయిల్ అని పేరుంటారు వాడు ఈమెయిల్లోనూ మామూలుగా పేపర్ ద్వారా కూడా పంపిస్తారు ఎవరు పంపిస్తాడు చూడండి మీకు ఈ భోగం అంటే చాలా ఇష్టం అని మాకు కాబట్టి ఇది కొత్తగా ఈ భోగం మార్కెట్లోకి వచ్చింది మీరు దీన్ని ఎందుకు చూసుకోరు అని వాడు గుర్తు చేస్తారు అలా మొదటిసారి గుర్తు చేసినప్పుడు పక్కన పెడతారు వాడు వదిలిపెట్టడు రెండోసారి మూడోసారి నాలుగోసారి అలా గుర్తు చేసుకునే ఉంటాడు వదిలిపెట్టాడు మీరు బుట్టలో పడే వరకు గుర్తు చేస్తారు కాబట్టి సో ఈ విధంగా మనకి సుఖాలు భోగాలు అధికంగా ఉన్నప్పుడు ఈశ్వరుడు స్మరణకి రాడు తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ భోగాల్ని వాటినే స్మరణకి తెస్తారు గుర్తుకు తెస్తారు తప్ప ఈశ్వరుని ఎవడు గుర్తుకు తీసుకురాడు ఈశ్వరుని ఎవడు స్మరి స్మరింపజేస్తాడు మహాత్ముల దగ్గరికి మనం వెళ్ళాలి కానీ మహాత్ములు మన ఇంటికి వచ్చి రెండో వేళ ఏకాదశి శ్రీకృష్ణుని స్మరించడమని చెప్పిపోతాడా ఏమే అలాగే ఉండదు కాబట్టి సో మీరు మీ మీరే ఆ వ్యవస్థ చేసుకోవాల్సి ఉంటుంది సో కుంతీదేవి ఏముందంటే ఆపదలు వచ్చినప్పుడు ఈశ్వరుని యొక్క స్మరణ మనకి లభిస్తోంది కనుక ఈశ్వరుడు బాగా బలంగా గుర్తుకొస్తున్నాడు కనుక ఆపదలు రావడమే మంచిది అని అంటున్నారు కాబట్టి నాకు నువ్వు ఆపదలనే ఇమ్ము అని కోరుతున్నావు ఎంత ధైర్యశాలను చూడండి ఎవరైనా అలా కోరుతారా దేవుడికి దాన్ని దండం పెట్టి హే దేవా అప్పుడప్పుడు కష్టాలు ఇస్తూ దానివల్ల నిన్ను స్మరించుకునే భాగ్యం ఉంటుందని ఎవరైనా కోరతారా సరే మీరు ఆలోచించి అంతటి వైరాగ్య సంపన్నురాల సో ఆమె యొక్క పుత్రి అర్జున సో హే కుంతిపుత్ర కౌంటేరియా సదా తద్భావ భావిత భావిత అంటే ప్రిపేర్డ్ మ్యాను క్రియేటెడ్ సర్వకాలముల ఎందు ఆ ఈశ్వర ఏ భావన నీవు మనస్సులో పెట్టుకుంటావో ఆ భావనే ఆ భావమయ్య శరీరాన్ని నిర్మాణం చేస్తుంది దానికి తగ్గట్టుగానే నెక్స్ట్ బర్త్ వస్తుంది సదా తద్భావ భావిత సో ఎప్పుడు చదువు మీద దృష్టి ఉన్నవాడు ఆ చదువులో చాలా ముందుకు వెళ్ళిపోతాడు ఎప్పుడు ఆటల మీద దృష్టి ఉందనుకోండి వాడు ఆటల్లో బాగా ప్రోగ్రెస్కి వెళ్ళిపోతాడు ఆటల్లో బాగా ముందుకు వెళ్ళిపోతాడని తప్పిస్తే చదువు ఏమీ ప్రోగ్రెస్ అవు ఎంఎస్ ధోని అని ఒక క్రికెటర్ ఉన్నాడు ఆయన ఫస్ట్ ఇయర్ బిఎస్సీ ఇంత దాకా పాస్ అలా వాళ్ళ కాలేజీ వాళ్ళు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు రావయ్యా వచ్చి ఆ పరీక్ష పాస్ అవ నీకు మేము డిగ్రీ ఇచ్చి నువ్వు మా దగ్గర చదువుకున్నావు అని చెప్పుకుందాం అనుకుంటే ఆయన ఒక్కరోజు వచ్చాక సంవత్సరం మొత్తానికి ఏదైనా వారం రోజులు వస్తే ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చేద్దామని పాపం వాళ్ళు మహోత్సాహపడ్డారు కానీ ఆయన వెళ్ళలేదు ఎందుకంటే ఆయనకి ఆటల మీద ఉంటుంది తప్ప దీని మీద ఉండదు కాబట్టి ఏ రకంగా మనం నిర్మాణం చేస్తే ఆ రకంగానే మనిషి తయారవుతాడు కనుక సదా తద్భావభావిత ఇప్పుడు ఈ శ్లోకం దగ్గర స్వామి వివేకానంద ఒక చక్కని వ్యాఖ్యానం చేశారు చాలా యునిక్గా చెప్పాడు ఆయన ఇంకెవరిలో చెప్పలేదు ఆయనే చెప్పాడు ఏమన్నాడంటే ఇప్పుడు చూడండి ఇంటెలిజెన్స్ ఎనర్జీ మ్యాటర్ మూడు ఉన్నాయి సృష్టిలో సృష్టిలో మూడు ఉన్నాయి ద్రవ్యము మ్యాటర్ ఎనర్జీ క్రియా అంట ఇంటెలిజెన్స్ జ్ఞానము మూడు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఏది కారణము ఏది కార్యము మేటర్ నుంచి ఎనర్జీ ఇంటెలిజెన్స్ పుట్టితే మ్యాటర్ కారణం అవుతుంది ఎనర్జీ నుంచి మ్యాటర్ పుట్టితే ఎనర్జీ కారణం అవుతుంది ఏది కారణము ఏది కార్యము అంటే బిట్వీన్ మ్యాటర్ అండ్ ఎనర్జీ మ్యాటర్ కార్యము ఎనర్జీ కారణం అనుకో రూల్ ఉంది ఏమంటే స్థూలమైనది కార్యమవుతుంది సూక్ష్మమైనది కారణం అయితే కాబట్టి ఆ నియమం ప్రకారం ఎనర్జీ కండెన్స్ అయి మ్యాటర్ పుడుతుంది మ్యాటర్ నుంచి ఎనర్జీ రాదు ఎనర్జీ నుంచి మ్యాటర్ వస్తుంది సరే మ్యాటర్ నుంచి రివర్స్ డైరెక్షన్లో ఎనర్జీ రావచ్చు కానీ ఎనర్జీ ఈస్ ది ఫస్ట్ కాజ్ దాని నుంచి మ్యాటర్ పుట్టింది మరైతే బిట్వీన్ ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్ కూచిస్ ది ఫస్ట్ కాజ్ అంటే ఇంటెలిజెన్స్ ఈస్ ది ఫస్ట్ కాజ్ ఇంటెలిజెన్స్ నుంచి ఎనర్జీ పుడుతుంది దాని నుంచి మ్యాటర్ పుట్టింది అంటే అర్థం ఏంటి ఈ సృష్టిలో కనపడేటువంటి ద్రవ్యము మ్యాటర్ అండ్ ఈ సృష్టిలో కనపడే శక్తి అంటే గ్రావిటేషనల్ పవర్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం సో సకల శక్తులు హీట్ ఈ శక్తులన్నీ కూడా ఈ సృష్టి అంతా కూడా మ్యాటర్ అండ్ ఎనర్జీయే కదండి మొత్తం సృష్టి అంతా కూడా జ్ఞానం నుంచి పుట్టింది చైతన్యం నుంచి పుట్టింది అది ప్రిన్సిపల్ దీన్నే నాస్తికవాదులు ఏమని చెప్తారంటే మ్యాటర్ నుంచి చైతన్యం పుడుతుంది అని చెప్తారు డయలెక్టికల్ మెటీరియలిజం అని మార్క్స్ అలా చెప్పారు మ్యాటర్ నుంచి చైతన్యం పుడుతుంది అయితే వేదాంతులు ఏమని చైతన్యం నుంచి ఎనర్జీ అండ్ మ్యాటర్ పుడతాయి ఎందుకంటే మ్యాటర్ చాలా స్థూలమైనది ఈ స్థూలమైన మ్యాటర్ నుంచి సూక్ష్మమైన జ్ఞానం పుట్టదు సూక్ష్మమైన జ్ఞానం నుండి మ్యాటర్ ఉదయిస్తుంది ఇది వేదాంతుల యొక్క ఒక మౌలికమైన సిద్ధాంతం ఈ సిద్ధాంతం మనకి శ్లోకంలో ప్రతిపాదింపబడింది అని అంటాడు స్వామి వివేకానంద ఎందుకంటే ఇక్కడ భావాన్ని బట్టి దేహం నిర్మాణం అవుతుంది వీడి భావన ఎలా ఉంటే దానికి తగ్గ దేహము భావన దేహం అంటే మ్యాటర్ కదండి భావన అంటే జ్ఞానము కాబట్టి భావనకి తగ్గ దేహం నిర్మాణం అవుతుంది అంటే స్థూల దేహము సో మనిషి యొక్క భావనని బట్టింది కాబట్టి ఇప్పుడు అస్తమాను నాకు రోగం వచ్చేసింది నా బీపీ వచ్చింది అని అస్తమాను బీపీ చెక్ చేసుకుంటూ కూర్చుంటే బీపీ వస్తుంది ఎందుకని భావన దేహాన్ని నిర్మాణం చేస్తుంది మీరు బీపీ లేదు ఏమీ లేదు బీపీ అదేమిటండి అసలు బీపీ అనేది అసలు పట్టించుకోకుండా మీరు జీవించేసారనుకోండి అది బాగానే ఉంటుంది దట్ ఈజ్ అనదర్ వే ఆఫ్ లివింగ్ ఎవరికి వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి నేను ఏదో చెప్పానని మీరు అనుకోద్దు అలాగే అలాగని చెప్పేసి మళ్ళీ మీకు ఏదైనా మందు ఉంటే మానేయొద్దు మీరు యు యూ వర్కౌట్ ఒక ప్రిన్సిపల్ నేను చెప్తున్నా అస్తమానం అదే ధోరణిగా పెట్టుకుని ఓ బీపీ మెషిన్ ఒకటి కొనుక్కుని లేవగానే ఎంత ఉంది బీపీ అదే ధోరణిగా ఉంటారు వాళ్ళు రోగ్రస్తులు అయిపోతారు ఎందుకని ఎప్పుడు రోగాన్ని భావన చేసుకుంటే ఏమవుతుంది రోగం వచ్చేస్తుంది ఎప్పుడు దాన్ని భావన చేస్తారు ఎప్పుడైనా ప్రివెంటివ్గా దెట్ ఈస్ ఇనఫ్ రీజన్ ఆ బీపీ చెక్ చేసుకుందుకు తగిన రీజన్ ఉంటే ఆ బీపీ చెక్ చేసుకుంటే అది పర్వాలేదు అంతేగాని అదేదో సామెత చేసినట్టుగా అస్తవాను బీపీ బీపీ అంటే బీపీ వస్తుంది ఒక ఆయన ఉన్నారు స్వామీజీ మీకు బీపీ చెక్ చేస్తాను అన్నారద్దండని చెప్పి పోనీ మీకు ఎంత ఉందో తెలుసు నాకు తెలియదని చెప్పాను తెలియదు ఏమో ఎంతో ఉంటుంది మరి ఎప్పుడు చెక్ చేసుకుంటారు చూద్దాం అలాంటి సందర్భం వచ్చినప్పుడు చెక్ చేసుకోవచ్చు ఇందుకోసం మనం పని కట్టుకుని చెక్ చేయడం ఎందుకు ఎప్పుడైనా ఒంట్లో అనారోగ్యం బాగు ఎప్పుడో రోగం జ్వరం ఏదో వచ్చిందనుకోండి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళతాం కదా ఆయన చెక్ చేస్తారు చెక్ చేసి ఏమన్నా మీ బీపీ బాగానే ఉందండు అంటే సరిపడుతుంది అందుకోసం మనమే పరిగెత్తుకు వెళ్ళక్కర్లేదు కాబట్టి ఆ దేహాభిమానము దృఢంగా ఉండి ఆ దేహాన్నే భావించుకుంటూ కూర్చుంటే ఆ దేహము రోగ్రస్తమై తద్భావభావిత ఈ విషయాన్ని ఆధునిక కాలంలో సైంటిస్టులు కూడా మెడికల్ పీపుల్ కూడా మెడిసిన్ యొక్క పరిస్థితి మారిపోయింది మీరు గుర్తించారో లేదో ఒకప్పుడు మెడిసిన్లా కాదు ఇప్పుడు ఒకప్పుడు మెడిసిన్ ఎలా ఉండిందంటే మాలిక్యులర్ మెడిసిన్ అని అంటే మాలిక్యూల్స్ దేహము అంటే మాలిక్యూల్స్ సో శరీర ఆరోగ్యము అంతా కూడా మాలిక్యూల్స్ మీద ఆధారపడి ఉంటుంది మాలిక్యూల్స్ యొక్క కాంపోజిషన్లో డిస్టర్బెన్స్ వస్తే అనారోగ్యం చేస్తుంది అప్పుడు బయట నుంచి మళ్ళీ కొన్ని మాలిక్యూల్స్ మందుల రూపంగా మాలిక్యూల్స్ లోపలికి పంపిస్తే ఆ అనారోగ్యం క్లియర్ అయిపోతుంది అని దీన్ని మాలిక్యులర్ మెడిసిన్ అంటారు అంటే బాడీ ఈజ్ అ మెటీరియల్ ఆబ్జెక్ట్ దీనికి అనారోగ్యం వచ్చినప్పుడు మెటీరియల్ కాంపోజిషన్లో డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది మళ్ళీ మెటీరియల్ మెడిసిన్ ద్వారా తగ్గుతుంది దీనికి మనస్సుకి ఆత్మకి ఏం సంబంధం లేదు అని ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఒక మాలిక్యూల్ థాట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది ఇన్ ది సేమ్ వే ఏ థాట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఏ మాలిక్యూల్ ఇప్పుడు ఎడ్రీనలిన్ అన్నో మాలిక్యూల్ అది రక్తంలోకి వెళ్ళింది అనుకోండి రక్తంలోకి విడుదలైంది అనుకోండి చాలా ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది కోపం వస్తుంది లేకపోతే ఫ్రైట్ రియాక్షన్ భయము పారిపోవడం ఇవన్నీ వస్తాయి కాబట్టి ఒక మాలిక్యూలు మనస్సుని చాలా బలంగా ప్రభావితం చేస్తుంది కదా మీరు చూస్తారు అలాగే డోపమీన్ అనో మాలిక్యూలు సెరటోనిన్ ఇలాంటి బ్రెయిన్ కెమికల్స్ ఉన్నాయి కెమికల్స్ అవి ఆ బ్రెయిన్ ఫంక్షన్ని మనిషి యొక్క మనస్సు మనస్సుని చాలా బలంగా ప్రభావితం చేస్తాయి ఇది అందరికీ తెలుసున్న విషయం అయితే ద రివర్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ట్రూ అంటే ఏమిటి మీ మనస్సులో మీరు కనుక ఒక టాక్సిక్ థింకింగ్ టాక్సిక్ థాట్ మీరు పెట్టుకుంటే దానివల్ల దేహం ఆరోగ్యం చెడిపోతుంది మీరు మనస్సులో భోగవాసనలన్నీ నిండా పెట్టుకుని దాని ద్వారా భయము మృత్యు యొక్క భయము తర్వాత ఈ సంపద మనకి సరిపడుతుందో సరిపడదో అనే టెన్షన్ స్ట్రెస్ ఇవన్నీ కూడా మెంటల్ ఎబరేషన్స్ మనస్సుకు సంబంధించినటువంటి దోషాలు ఇవన్నీ మీరు పెట్టుకుంటే ఎలా అయితే మాలిక్యూల్ వల్ల మనస్థితి ప్రభావితం అవుతుందో సరిగ్గా అదేవిధంగా మనస్థితి వల్ల మాలిక్యులర్ కాంపోజిషన్ ప్రభావితం అవుతుంది ఉదాహరణకి కొలెస్ట్రాల్ ఉందనుకోండి మీరు స్ట్రెస్ ఎక్కువగా పెట్టుకుని సంసార వాసనలు అధికంగా ఉన్నప్పుడు స్ట్రెస్ పెరిగిపోతుంది భోగవాసనలు లోభము కామాసక్తి అంటే అనేక కోరికలు తీర్చుకోవాలనేటువంటి అటాచ్మెంట్ ఇవన్నీ అధికంగా పెట్టుకున్నప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయి కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది స్ట్రెస్ వల్ల కొలెస్ట్రాల్ వస్తున్నాయి కొలెస్ట్రాల్ వల్ల స్ట్రెస్ రావడమే కాదు స్ట్రెస్ వల్ల కొలెస్ట్రాల్ కూడా కాబట్టి మనస్సు పవిత్రంగా భక్తినిష్ భక్తితో నింపుకుని భోగవాసనలను బాగా తగ్గించుకుని వైరాగ్యపూర్ణంగా ఎవడ పెట్టుకుంటాడో వాడి దేహం కూడా ఇంచుమించు రోగ రోగము లేకుండగా గడిచిపోతుంది అంచేతనే ఈ మధ్యకాలంలో కొన్ని అనారోగ్యాలకి మెడిటేషన్ చేయమని సలహా ఉదాహరణకి మద్రాసులో రైల్వే ఇన్స్టిట్యూట్లో పెద్ద డాక్టరు చాలా ఫేమస్ ఆయన దగ్గరికి ఈ హార్ట్కి సంబంధించిన సర్జరీకి ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా వాళ్ళందరి ప్రాణాయామము ధ్యానము చేయించి ఇవ్వడాయి సపరేట్గా బైపాస్ సర్జరీ చేసిన కొద్ది రోజులకి ధ్యానవశేషణకి పోసేసి ఇవ్వడు అక్కడ ధ్యానం చెయ్యి అని ఎందుకంటే ధ్యానం చేయడం ద్వారా మెడిటేషన్ చేయడం ద్వారా మనస్సు నిర్మాణం భావభావిత ఎప్పుడైతే మనస్సు పవిత్రంగా సత్వగుణ ప్రధానంగా అంటే ప్రశాంతంగా కామన్క్ట్ అలా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది దాంట్లో కామన్ వల్ కామన్ అంటే కోరికలు కోరికలు మనస్సుని బాగా ఎక్సైట్ చేసి ఎడ్యుటేట్ చేసేస్తాయి అవి ఏమీ ఉండవు భయాలు సూపర్స్టిషన్స్ భయాలు పిచ్చి విశ్వాసాలు అవి కూడా మనస్సుని బాగా ఎడ్యుటేట్ చేసి పెడతాయి అవేమీ ఉండవు అలాగ ఆకాశము వలె నిర్మలంగా స్వచ్ఛంగా ప్రశాంతంగా ఎవడైతే మనస్సును పెట్టుకుంటాడో వాడి దేహం కూడా చాలా మటుగా ఆరోగ్యంగా ఉంటుంది రోగాలు వచ్చినా కూడా పోతాయి తర్వాత మనస్సు యొక్క సత్వగుణ స్థితికి క్యాన్సర్ మొదలైన వ్యాధులకి మధ్యలో ఉండే సంబంధాన్ని ఈ మధ్యకాలంలో సైంటిస్టులు బాగా దాన్ని బాగా స్టడీ చేసుకున్నారు క్యాన్సర్ ఎందుకు వస్తుందని కాదు క్యాన్సర్ ఎందుకు రాదని ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషి దేహంలో ఎఫ్కూ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి ప్రతి మనిషి దేహంలో ఉంటాయి మ్యాలిగ్నెంట్ సెల్స్ ప్రతి మనిషి దేహంలోనూ ఉంటాయి అయితే అవి ఒక ప్రొపోర్షన్ రీచ్ కావు అలా కాకుండా బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టము వాటిని కంట్రోల్లో పెడుతుంది కాబట్టి క్యాన్సర్ ఎందుకు వచ్చిందని కాదు ప్రశ్న ఎందుకు రాలేదు అని ప్రశ్న కాబట్టి మనకి క్యాన్సర్ రాలేదంటే అర్థమయ్యేటి మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుందనమాట ఇమ్యూన్ సిస్టమ్కి మనస్సుకి చాలా దగ్గర సంబంధం ఉంది ఎవరి మనస్సు సాత్వికంగా పవిత్రంగా ఉంటుందో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా గట్టిగా ఉంటుంది చాలా దృఢంగా ఉంటుంది